ఈశు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అట్లా ఏదైనా వందనాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం మన మధ్యలో ప్రార్థన చేస్తుంది చంద్రశేఖర్ అనే పాట పాడతారు సబ్మస్టర్ ప్రైజ్లు ఆడు ప్రేజ్ చేయండి స్తోత్రం స్తోత్రం ప్రభా పర్షుధుర పర్షుధుర దేవ ఇసు ప్రభా తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా నీ నామవున్న ప్రభ మరొకసారి ఎక్కి భవించినాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి నీకు వందనాలు ఇసు ప్రభా దేవాది దేవ ప్రభ మరినైనా వచ్చిన ప్రతి వారిని ఆశీర్వించండి పభ తన్ని అయ్యా ప్రతిదినం తండ్రి మమ్మల్ందరినీ కాచి కాపాడుతున్నాయి పోషిస్తునైనా సజీవ లెక్కలు పెట్టి నీ కృపలో బలప అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా ప్రభా నీకు కృతజ్ఞత శుద్ధి స్తోతాలు పబ్బతండి ఈ సన్నిధి యొక్క దాన్ని నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాము దేవా ప్రభా మరి నైనా తండ్రి దేవాది దేవా ప్రభా మరి చిన్న ప్రతి ప్రభా మీరు మాట్లాడిన దేవా మీ వాకృత్యత ప్రభా నా దేవానా తండ్రి మాలో ప్రతి బలహీతలను తొలగించండి ప్రభావ అయ్యా మీకు ఇష్టానుసారంగా మేము జీవించే మనసు మాకు అందరికీ ప్రతి దినం నైనా ప్రభా నూతన హృదయం మాకు అందరికీ దేవా ప్రభా తండ్రి దేవాది దేవా ప్రభా సంతోష పరిచబిడ్డలుగా మేము ఉండలాగను స్థిరపరిచంపు పనిలో దేవా తండ్రి నీకు వందనాలు చెయ్యాలిస్తున్నాము దేవా అయ్యా మరి భయంకరమైన దినాల్లో ప్రభా తండ్రి ఉన్నాము దేవా అయ్యా దినములు చెడ్డవి కనుక తండ్రి ప్రభా మేము సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రభా మీ సన్నిధిలో మేము గడుపులాగన ప్రభా మమ్మ బలపర్ని దేవా ఈ శక్తితో నింపని ప్రభా అయా ప్రతిరోజునైనా ప్రభా మీ పరిశుద్ధాత్మకు రుకాన్ని పెట్టుకున్నైనా ఈ శక్తితో నింపబడు లాగా మమ్మల్ని దేవించండి ప్రభా దేవామరీనైనా తన్ని మరి వాక్యాన్ని చూస్తున్న బద్దని అయా మీ పరిశుద్ధాత్మలో తల్లి ప్రభా బలపరచనినైనా అందరితో దేవా మీ వాకు కొరకు ప్రభా చూస్తున్నాం తని మీ యొక్క స్వరం వినాలి మాకు ఎంతో ఆశ్రపతండి అయా ఈ స్వరం విని ప్రభా బలపడాలి దేవా తన్ని మాతో మాట్లాడండి దేవా యశు ప్రభా దివామరీనైనా ఎవరైతే వాక్యాలు వింటున్నారు తండ్రి వాళ్ళతో కూడా మాట్లాడండి వారిని కూడా ఆశీర్వదించిన ప్రభావ తండ్రి అయా మరి వచ్చిన ప్రతి వారిని ఆశీర్వించం దీవించండి రాలేకపోతున్న వారిని కూడా తండ్రి ప్రభా దయచేసి నడిపించండి వారిని కూడా ఆశీర్వించండి వారికి వారికి మీకు ఆప్తలా దయచండి ప్రభా దివా మరీ సేవలు వాడబడుతున్న ప్రతి కూడా బలపరచండి దివామి శక్తితో నింపండి ప్రభా ఏసు స్తోత్రం స్తోత్రం తండ్రి అయా తండ్రి ప్రభా దివాన తండ్రి ప్రభావ మీరు ఆకలి ప్రభావ మేము సిద్ధపడి ప్రభా అనేకులను సిద్ధపర్చ బిడ్డలు మేము ముందులు ప్రభా మమ్మల్ని బలపర్చని దివామి యొక్క పరిశుభా శక్తితో ప్రతిరోజు మమ్మల్ని నింపండే దేవా అయా ముఖ్యంగా తండ్రి ఈ యొక్క సన్నిధి మాకు ఇచ్చి ప్రభావ ప్రతిరోజు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ వలపరుస్తుంది అని బట్టి అయ్యా మీలో మమ్మల్ని ఇంకా స్థిరపరిచండిపోతండి దేవా అయ్యా ఈ ప్రతి వాక్యం చేత ప్రభావం మమ్మల్ని నింపండే పాతండి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవాదే దేవా అయ్యా ప్రభా సంస్థిఘత మహిమ ప్రభావం నీకే కలిగుణాకదేవా తండ్రి ఈ శుక్రీ సుపార్షుధనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ సార్ ప్రైజ్ లాడ్ మన మధ్యలో చంద్రశేఖర్ అన్న పాట పాడతారు అన్నా ప్రైజ్ లాడ్ అన్నా సార్ ప్రైజ్ లాడ్ స్మలింగ్ చేతము స్థుతికి రాజుల రాజునకు స్థుతి మహిమా చెలించెదము స్తుకి పాత్రునకు కృపలను తలచీ అర్పించెదము రాజుల రాజునకు దారి తెలియక తొలగినను రిని చేర్చి నడిపించితి దారి తెలియక తొలగినను దరిని చేర్చి నడిపించితివి నరక భారము తొలగించే ఏసు నిన్నే స్థుతి ఇంత నరక భారము తొలగించే ఏసు నిన్నే స్థుతి స్థుతి మహిమా చలించెదము స్ పాత్రునకు కృపలను తలచీ అర్పించెదము రాజుల రాజునకు స్థుతి మహిమా చలించెదము స్థుతికి పాత్రునకు కృపలను తలచి అర్పించదము రాజుల రాజునకు కృంగిపోయిన ఆత్మలను లేవని తిథి విని కృపచే కృంగిపోయిన ఆత్మలను లేవని తిథి నిన్నే స్ం నీదు జీవము మాకు సగే ఏసు నిన్నే స్తు స్మా చెల్లించదము స్ పాత్రునకు కృపలను తలచి అర్పించదము రాజుల రాజునకు స్థుతి మహిమా చెలించెదము స్ పాత్రునకు కృపలను తలచీ అర్పించెదము రాజుల రాజునకు రాజుల రాజునకు రాజుల రాజునకు అల్లె అప్పుడే సలాట్ థ్యాంక్ యూ అన్నా ప్రైజ్ లాడ్ మరొకసారి మీ అందరికీ వందనాలు దేవుడికి వందనాలు చెప్తున్నాము ఎందుకంటే దేవుడికి అవకాశం ఇచ్చేందుకు మన మధ్యలో ఆ పరిశుద్ధ రావు పెద్దలు మనకు వాక్యం అందిస్తారు పెద్దలు ప్రైజ్ లాడు ప్రైజ్లాడ్ అన్న అందరికీ ప్రైజ్ లాడ్ నా ప్రభును రక్షకుడైన హిస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను కొన్ని వ్యక్తిగతమైన కారణాల రీత్యా వీడియో ఈ రోజు ఆన్ చేయలేకపోతున్నాను దయతో క్షమించండి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కృప కలిగిన మా దేవ సర్వశక్తిమంతుడ సర్వాధికారి అత్యున్నత సింహాసన మీద హాస్యనుడైన మా దేవ మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆకాశ మహాకాశములు పట్ట జాలిన దేవుడు తండ్రి సర్వకృపాని దేని మా దేవుడు ప్రభ రాజులకు రాజు ప్రభులకు ప్రభు తండ్రి మీకు వందనాలు ఇంతవరకు నా ప్రభ తండ్రి ఆరాధనలో ఈ కుడికలో మీరు సహాయపడుతూ వచ్చారు మీకు వందనాలు వాటి మీరు మహింపొందరారని సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నా తండ్రి నాయన ఈ సమయంలో నీ వాక్యాన్ని సహాయపడండి కృప చూపించండి కనికరించండి ని స్వరం మాకు వినిపింపజేయండి నైనా నీ పక్షంగా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సిల్లుచాట్ను మరుగుపరచండి మీ ఆత్మతో నింపండి నోటిని మీ బోరగా వాడుకోండి నా సొంత తలంపులు నా ఆలోచనలు నా తలంపులు అన్నీ కూడా ప్రభా నా సుబుద్ధి అంతా కూడా ప్రభా యసు క్రీస్తు నామంలో లయమైపోను గాక తండ్రి నీ ఆత్మకే సంపూర్ణంగా లోబడుతున్నాను మీరే నాయన నాలో ఉండి మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను మీ వాక్యమే మా తండ్రి పాదములకు దీపము అయినా ప్రభా మీ నడవలసిన ప్రభను చూపించేది నీ వాక్యమే ప్రభా కాబట్టి తండ్రి నీ వాక్యంలో మమ్మల్ని తండ్రి తెలియజేయమని ప్రార్థిస్తున్నాను నేను విని గ్రహించేటువంటి హృదయం మాకు అనుగ్రహించండి నైనా గ్రహించి నేను హృదయంలో పత్రపరచుకున్న వాక్యానుసారంగా జీవించే జీవితం కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంది ముందున్న సమయం అంతటిని ప్రభా మాకు మేలుకరంగా దీనికరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి రోజు మనం అధికాండము నాలుగో అధ్యాయం మూడో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు చూస్తాము ఇక్కడ జరిగిన సందర్భం మనందరికీ తెలుసు ఆది కాండం నాలుగో అధ్యాయం మూడో వచ్చనం నుంచి తొమ్మిదో వచ్చనం వరకు అక్కడిద్దరు వ్యక్తుల గురించి రాయబడుతూ వచ్చింది ఎవరు వారిద్దరు అంటే కయ్యను హేబేల్ వారిద్దరి వారిద్దరు ఎవరో వారు ఏం చేస్తూ వచ్చారు అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు అయినప్పటికీ ఒక్కసారి క్లుప్తంగా మనము ధ్యానించుకునే వరంగా ఉంటాం ఇక్కడ నాలుగో అధ్యాయం మూడో వచనంలో చెప్పబడిన మాట ఏంటిది అంటే కొంత కాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యుహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవిన వాటిని కొన్ని తెచ్చను యహోవ హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య కాబట్టి కయ్యునుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చు కొనగా యహోవ కయ్యునుతో నీకు ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు అను తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపెను తొమ్మిదో వచ్చినము యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగక అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలి చూడండి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కయ్యనికి హేబేలుకి మధ్యలో ఏం జరుగుతుందో దేవుడు వచ్చాడు దేవుడు వచ్చాడని సమాచారం వినబడింది కయ్యను హేబేలుకి వారి ఇరువురు కూడా త్వరపడి కయ్యనేమో పొలం పనిచేస్తున్నాడు హేబేలేమో కొట్టె గొర్రెలను మేపుతున్నాడు అయితే కయ్యను హేబేలు త్వరత్వరగా త్వరగా వారి కలిగున్న వాటిలో కొంత దేవునికి అర్పణగా తీసుకొని వచ్చారు ఇద్దరు దేవునికి సమర్పించారు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు అయితే దేవుడు కయ్యని యొక్క అర్పణను లక్ష్య దాన్ని పట్టించుకోలేదు హేబేలు యొక్క అర్పణని దేవుడు స్వీకరించాడు దాన్ని అంగీకరించాడు అయితే దేవుడు తన యొక్క కర్పణను కోపం వచ్చింది కోపం పుచ్చుకొని కోపం తెచ్చుకొని ముఖం చిన్న పుచ్చుకొని అతనున్నాడు దేవుడు చెప్పాడు ఎందుకు కోప పడుతున్నావు నీ ముఖం చిన్న పుచ్చుకున్నావు ఎందుకు నువ్వు మంచి పనులు చేస్తే తలెత్తుకోవా మంచి పనులు చేయలేదు కాబట్టి మాకిట్ట పాపం పొంచి ఉంటుంది నువ్వు దాన్ని ఏలుతావు అని చెప్పి చెప్తాడు దేవుడు ఆ తర్వాత కయ్యను తన తమ్ముడైన హేబేల్తో మాట్లాడడానికి తమ్ముడు దగ్గరికి వెళ్తాడు అక్కడ వారి మధ్యలో గొడవ అవుతుంది ఆ గొడవలో తమ్ముడైన హేబేల్ని కయ్యిని చంపేస్తాడు చంపేసిన తర్వాత దేవుడు వచ్చి కయ్యిని అడుగుతాడు నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగితే అప్పుడు కయ్యిని ఏం చెప్తాడు నేనేమన్నా అతను కావలి వాడనా నాకు తెలియదు అని అంటాడు ఇంతవరకు మనం చదువుకున్నా చూడండి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కయ్యిను హేబేల్ ఇక్కడ కయ్యను గురించి మనం మాట్లాడుకుంటే కై ఈ జరిగిన ఇక్కడ జరిగిన ఈ సందర్భంలో ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చిన దాంట్లో మనకు అర్థమైంది దాంట్లో కయ్యను మంచివాడా చెడ్డవాడా అని మనము ప్రశ్న వేసుకుంటే సింపుల్ గా సమాధానం చెప్పొచ్చు అతడు చెడ్డవాడు అని అతను చెడ్డవాడ బహు చెడ్డవాడా అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే ఇంకా చాలా సింపుల్ గా చెప్పొచ్చు బహు చెడ్డవాడు అని ఎందుకు కయ్యను బహు చెడ్డవాడని మనం చెబుతున్నాం ఎందుకు అనంటే అతని క్రియలు బాగలేవు దేవుడే చెప్పాడు నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా అని తను తల దించుకున్నాడు కాబట్టి తను సత్క్రియలు చెయ్యలేదు తర్వాత తన మాటలు బాగలేవు తన మాటల్లో అబద్ధాలు ఉన్నాయి తన మాటల్లో నిర్లక్ష్యం ఉంది తన మాటల్లో గర్వం ఉంది నీ తమ్ముడు ఎక్కడున్నాడని దేవుడు అడిగితే ఏం చెప్పాడు నేనేమన్నా వాడికి కావలి వాడన నిర్లక్ష్యం గర్వం అతను నాకు తెలియదు అన్నాడు అబద్ధం తన మాటలు బాగలేవు తన క్రియలు బాగలేవు తన మాటలు బాగలేవు వెళ్ళి తమ్ముడు దగ్గరికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు వెళ్ళి ఎందుకు ద్వేషం నింపుకున్నాడు ద్వేషంతో వెళ్ళాడు లేకపోతే చంపడు కదా మామూలుగా మాట్లాడడానికి వెళ్ళిన ఎందుకు చంపుతాడు ద్వేషం పెట్టుకొని తమ్ముడు దగ్గరికి వెళ్ళాడు హృదయం బాగలేదు హృదయంలో ద్వేషం ఉంది ఇందుకు తన క్రియలు బాగలేవు తన మాటలు బాగలేవు తన హృదయం తన స్థితి బాగలేదు కాబట్టి మనం ఈజీగా చెప్పచ్చు అతను బహు చెడ్డవాడని చెప్పచ్చు కదా మనకు ఊరికనే అర్థమైపోతుంది చదవగానే మనకు తెలిసిపోతుంది అతను బహు చెడ్డవాడని ఇదే మాట కయన్ దగ్గరికి వెళ్ళి మనం చెబితే ఏమని కయ్యను కయ్యను నువ్వు బహు చెడ్డవాడివి అని కనుక మనం చెబితే కయ్యని అంగీకరిస్తాడా ప్రశ్న ప్రశ్న ఏంటిది అనంటే మనం ఇక్కడ చూస్తున్నాము చదువుతున్నాము మనం విజువలైజ్ చేసుకుంటున్నాము దాన్ని బట్టి కయ్యుని బహు చెడ్డవాడనే కన్క్లూజన్ కి మనం వచ్చినాము ఎందుకంటే తన మాటలు బాగలేవు క్రియలు బాగలేవు హృదయం బాగలేదు కాబట్టి తను చెడ్డ బహు చెడ్డవాడని చెప్పి మనం డిసైడ్ అయినాము ఇదే మాట తీసుకెళ్ళి కయ్యునికి చెప్తే కయ్యను ఒప్పుకుంటాడా నేను బహు చెడ్డవాడినని చెప్పి ఒప్పుకుంటాడా ఒప్పుకొనే ఒప్పుకోడు ఎంత మాత్రం కూడా తను ఒప్పుకోడు నేను చెడ్డవాడిని కాదనే చెప్తాడు కాదనే వాదిస్తాడు ఎందుకు అనంటే చూడండి సామెతల గ్రంథంలో పదహారో అధ్యాయంలో రెండో వచనంలో రెండో వచనము ఒక మాట రాయబడింది సామెతలు పదహారో అధ్యాయం రెండో వచనంలో ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధించును ఏం చెప్తున్నాడు అక్కడ జ్ఞాని అయినటువంటి ఒకని నడతలన్నీయు నడత అంటే ప్రవర్తన కావచ్చు మాట కావచ్చు ఆలోచన కావచ్చు సమస్తం ఒక వ్యక్తి జీవించే జీవన విధానాన్ని నడత అంటారు ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును అంటే వాడు చేసేటువంటి పనులు వాడు మాట్లాడేటువంటి మాటలు వాడి ఆలోచన వాడి హృదయం అన్నీ కూడా మంచివే అందులో ఏ తప్పు లేదని ఒకడు అనుకుంటాడు అని చెప్తున్నాడు అంటే మనుషులు ఎలా అనుకుంటారు అంటే నేను చేసే ప్రతీది కరెక్టే అని అనుకుంటారంట అదే అక్కడ జ్ఞానైనటువంటి సలోమాను రాస్తు వచ్చాడు ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను అందుకే కయ్యును నువ్వు చెడ్డవాడివి కయ్యునని మనం చెబితే కయ్యుని అంగీకరించడు నేను చేసిందంతా కరెక్టే అంటాడు ఎందుకు కరెక్ట్ అంటే దేవుడు వచ్చాడని చెప్పి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి నా పొలంలోనికి వెళ్ళి పరిగెత్తుకుంటూ నా పొలంలోనికి వెళ్ళి నేను పంటను తీసుకొని వస్తే దేవుడు తృణీకరిస్తాడా దేవుడు పట్టించుకోడా నేను ఎంతో ప్రయాసపడి పొలంకి వెళ్ళి తొందర తొందరగా కోసుకొని దేవుని దర్శించడానికన్నా తొందర తొందరగా మళ్ళీ వస్తే దేవుడు పట్టించుకోడా నా తప్పేముంది ఇందులో నా తప్పేమీ లేదు నేను తెచ్చాను దేవుడే స్వీకరించలేదు తప్పు నాది కాదు స్వీకరించని దేవునిది ఆ తర్వాత తమ్ముడు దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళాడు తనేమనుకుంటాడు తమ్ముడు దగ్గరికి నేను మాట్లాడడానికి వెళ్తే వాడు ఓవరాక్షన్ చేస్తాడా నన్ను రెచ్చగొడతాడా అందుకే నేను వాడిని చంపేశాను అని తను తాను సమర్థించుకుంటాడు ఏమంటాడు వాడు రెచ్చగొట్టకపోతే నేను చంపేవాడిని కాదు కదా వాడు రెచ్చగొట్టాడు కాబట్టి నేను చంపేశాను తప్పు నాది కాదు రెచ్చగొట్టిన నా తమ్ముడుది అంటాడు తర్వాత దేవుడు ఏమన్నాడు నీ తమ్ముడు ఎక్కడున్నావని అడిగాడు ఆ మాట అతను అడిగితే ఏమంటాడు తెలుసా నువ్వు సర్వశక్తులైన దేవుడు నీకు తెలుసు కదా మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు నీకు తెలిసి కూడా నన్ను ఎందుకు అడుగుతున్నావు నీకు తెలియకుండా ఉంటుందా అన్ని తెలుసు కదా నీకు అయినా కావాలని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నన్ను అందుకే నేను అటు సమాధానం చెప్పాను నువ్వు తెలిసి తెలిసి నన్ను అడిగావు కాబట్టి నేను కావాలని ఇట్లా సమాధానం చెప్పాను ఇందులో నా తప్పు లేదు నువ్వు తెలిసి తెలిసి కావాలని అడిగావు కాబట్టి నీదే తప్పు అంటాడు తప్పంతా తమ్ముడి మీద దోషేస్తాడు తప్పంతా దేవుని మీద దోషేస్తాడు తను చేసిన ప్రతీది కరెక్టే అనుకుంటాడు తను చేస్తున్న ప్రతీది కరెక్టే అనుకుంటాడు అందుకే చూడండి కయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు బహు చెడ్డవాడివని మనం చెప్తే కయ్యని అంగీకరించడు ఎందుకంటే ఈ మాట అదే ఒకరి నడతల నీయు దృష్టికి నిర్దోషములుగా కనబడును చూడండి ఇది బహు డేంజరస్ గుణగణం ఇదొక డేంజరస్ మెంటాలిటీ ప్రతి ఏ క్రైస్తవుల్లో కూడా ప్రతి మనుషుల్లో కూడా ఉండకూడనటువంటి ఒక మెంటాలిటీ ఏంటిదనంటే నేను చేసేదంతా కరెక్టే అని అనుకోవడం ఒక మనిషికి ఉండకూడని ఏదైనా గుణగణం అంటే అది ఇదే ఇది ఉండకూడదు ఇది ఉంటే ఈ గుణగణం నేను చేసే ప్రతిదీ కరెక్టే అనేటువంటి ఒక గుణగణం మనిషి ఉంటే చూడండి వాళ్ళు ఎప్పటికీ కూడా దేవుని సంతోషపరచలేరు వాళ్ళు ఎప్పటికీ కూడా దేవుని ఆనందపరచలేరు పైపెచ్చి దేవుడి దగ్గర దాకా వెళ్ళే కన్నా కూడా ఒక మనిషిలాగా కూడా జీవించలేరు బహు దుర్మార్గంగా బహు అన్యాయంగా బహు ప్రమాదకరంగా జీవిస్తారు చూడండి మనం చుట్టూ చూస్తే ఎన్నో ప్రమాదకరమైనవి మనకి కళ్ళ ముందు కనపడతా ఉంటాయి ప్రమాదకరమైనవి ఉదాహరణ చెప్పాలంటే సింహాలు పులులు ఈ లోకంలో ఉన్నాయి అవి బహు ప్రమాదకరమైనవి ఎందుకు వాటిల్లో జాలి దయా కరుణ ఏమి ఉండవు మనిషి కనుక కనిపిస్తే పైనబడి తినేస్తాయి చంపేస్తాయి వాటికి జాలి దయా కరుణ ఉండవు పాముల్ని మనం చూస్తాం అవి కూడా భయంకరమే అవి కూడా ప్రమాదకరమైనవి ఎందుకు వాటిలో విషం ఉంటుంది అవి కరిస్తే చచ్చిపోతాం అదే రీతిగా ఏనుగులు అవి ఏటిని బట్టినా నాశనం చేసేస్తాయి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటివి ఉన్నాయి చూడండి వాటన్నిటికన్నా కూడా మనిషి బహు ప్రమాదకరమైన వ్యక్తిగా మారుతాడు నేను చేసేదంతా కరెక్ట్గా నేను చేసేదంతా కరెక్టే అనుకుంటే అంతకంటే దారుణంగా తయారవుతాడు చూడండి మనం చూడమా ఈరోజు మనుషుల్లో సింహాల్లో పులుల్లో క్రూరత్వం ఉంటుంది పాములో విషం ఉంటది నక్కలో మోసపుచ్చేటువంటి స్వభావం ఉంటది మనం చూస్తే ఒక్కోదానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది కానీ కూడా మనుషుల్లో ఉంటాయి మనుషుల్లో క్రూరత్వం ఉంటుంది మనుషుల్లో జాలీదయా కరుణ ఉండవు మనుషుల్లో విషం ఉంటుంది మనుషుల్లో మోసం ఉంటుంది కపటం ఉంటుంది మనుషుల్లో ఎందుకు ఈ రీతిగా ఉంటారు నేను చేసేదంతా కరెక్టే అని అనుకోవడాన్ని నేను చేసే దాంట్లో ఏ తప్పు లేదని అనుకోవడాన్ని బట్టే జరుగుతాయి కాబట్టి ఇది బహు ప్రమాదకరమైనటువంటి గుణగణం ఏది ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును నేను చేసేదంతా కరెక్టే నేను చేసేదంత తప్పేమి లేదు అని అనుకోవడంలో చూడండి బహు ప్రమాదకరమైనటువంటి గుణగణం మనిషిని బహు వ్యక్తులుగా మారుస్తుంది బహు క్రూరమైన వ్యక్తులుగా మారుస్తుంది అంత మాత్రమే కాదు బహు భయంకరమైనటువంటి శిక్షణ తీసుకొని వస్తుంది అదే సామెతుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదహారు వచనంలో అదే సామెతుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదహారు వచనంలో అక్కడ చెబుతున్నాడు ఆజ్ఞను గై తన్ను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి చచ్చును అని రాయబడింది సామెతలు పంతొమ్మిది పదహారులో ఏం చెప్తున్నాడు ఆజ్ఞను గైకునవాడు తన్ను కాపాడుకున్నవాడు ఎవరైతే మాటకు లోబడి జీవిస్తారో వాళ్ళు తనను కాపాడుకుంటారంట తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు అజాగ్రత్తగా ఉండివాడు అంటే పరిశీలన లేనివాడు సమర్థించుకునేవాడు తన ప్రవర్తన సరి పట్టించుకునేవాడు ఎటువంటి వాడు అవుతాడంట తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును చచ్చిపోవడం అంటే ఈ లోకరహితగా చచ్చిపోవడం కాదు ఎంతోమంది గర్భిష్ఠు వాళ్ళు వందేళ్ళు కూడా బతుకుతున్నారు ఎంతోమంది బహుభయంకరమైనటువంటి పాపం చేసినటువంటి వాళ్ళు కూడా బతుకుతున్నారు ఇది ఈ భౌతిక సంబంధమైన మరణం గురించి చెప్పబడింది కాదు అది ఆత్మ సంబంధమైన మరణం గురించి చెప్పబడింది రెండో మరణం గురించి చెప్పబడింది తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అంటే నరకం నరకానికి వెళ్తాడు అని చెప్పి రాయబడుతూ నరకానికి వెళ్తాడు అనుమానం లేకుండా కాబట్టి నేను ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఎందుకు ధ్యానిస్తూ ఉన్నాము అనంటే ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలుగా చేయబడతామో ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలంగా మారుతామో ఎప్పుడైతే మనం ప్రభు అయిన దగ్గరికి వస్తామో లోకంలో ఉన్నప్పుడు ఎట్లాగో మన కంటికి కనపడవు కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం మొట్టమొదటిగా మార్చుకోవాల్సింది నడత మనం మొట్టమొదటిగా మార్చుకోవాల్సింది మన ప్రవర్తన అపోస్తులు ఎవరైనా కానీ అది యాకోబు కానీ పేతురు గాని యోహాను గాని తర్వాత పౌలు గాని ఎవరైనా గాని వాళ్ళు తమ పత్రికల్లో బహు విశేషంగా ప్రస్తావించిన అంశం ఏంటిది అనంటే ప్రవర్తన ప్రవర్తన గురించి చెబుతూ వచ్చారు ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి బహు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహార వచ్చిన ఏం చెప్పాడు మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు ఏం చెప్పాడైనా మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరు పరిశుద్ధుడు కనుక మీరు కూడా సమస్త ప్రవర్తన ఎందు సమస్త ప్రవర్తన ఎందు మాటలో కానీ చూపులో కానీ చేతల్లో కానీ ప్రతి దానిలో ఏం చెప్తున్నాడైనా పరిశుద్ధులై ఉండమంటున్నాడు బహుజాగ్రత్తగా ఉండమంటున్నాడు పాత నిబంధనలో సొలం అని చెప్పింది కూడా అదే ప్రసంగి ఐదు ఒకటిలో నీవు దేవుని మందిరం నాకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు అదే పితృభక్తుడు చెబుతున్నాడు అదే పౌలు భక్తుడు కూడా చెబుతాడు అదే పౌలు భక్తుడు కూడా మనకి చెబుతున్నాడు కోరంగీలకి రాసిన పత్రిక సారీ తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో త్రిమూతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నియకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము ఏం చెప్తున్నాడు ఆయన త్రిమోతి ఒక సేవకుడు పౌలు ఒక శాహకుడు వీరిద్దరు శాహుకులు వీరిద్దరు మాట్లాడుకుంటే ఏం చెబుతున్నారు నిన్ను ఎవడు కూడా తృణీకరించకుండా జాగ్రత్త మాటలో గాని ప్రవర్తనలో కానీ ప్రేమలో కానీ విశ్వాసంలో కానీ పవిత్రతలో కానీ అన్ని విషయాల్లో ఏ ఉండాలంట మాదిరిగా ఉండని చెబుతున్నాడు ప్రవర్తన గురించి చెబుతున్నాడు తిమోతికి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండు అని తిమోతికి పౌలు భక్తుడు చెబుతున్నాడు అదే యాకోబ్ భక్తుడు కూడా చెబుతున్నాడు యాకోబు రాసిన పత్రిక మూడు అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వరకు మనం చదివితే యాకో పత్రిక మూడో అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వరకు నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నేరును చేదు నీరును ఊరున నా సహోదరులరా అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయన అటువలనే ఉప్పు నెలలో నుండి తీయని నీళ్లు ఊరవు మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను ఏం చెప్తున్నాడు ఆయన మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై జ్ఞానంతో కూడిన సాత్వికం కలిగిన తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను ప్రవర్తన ఎలా ఉండాలి యోగ్యంగా ఉండాలి ఆ యోగ్యమైన ప్రవర్తన వచ్చే క్రియల్ని కనపరచమంటున్నాడు ఒక్కో భక్తుడు కూడా అదే చెబుతుంది నీ క్రియలు చూపించమంటున్నాడు ఈయనేం చెబుతున్నాడు త్రిమూతి ప్రవర్తనలో మాదిరిగా ఉండంటే బాగు జాగ్రత్తగా ఉండు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్నాడు అదే పేతురు భక్తుడు కూడా చెబుతున్నాడు పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో పేతులు రాసిన రెండో పత్రిక మూడు అధ్యాయం పన్నెండవ వచనంలో దేవుని దినపు రాకడు కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను ఏం చెప్తున్నాడు దేవుని దిన కొర దేవుని కొరకు దేవుని కొరకు ఆశతో ఆపేక్షిస్తూ ఏం చేయమన్నాడు పరిశుద్ధమైన ప్రవర్తనతోను పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను చూడండి ఎంతసేపు చెప్పిన అటుపక్క సౌల సౌలమని తొలమని ఏం చెప్పాడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు పేతులు ఏం చెబుతున్నాడు నువ్వు సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండు ఆ తర్వాత ఏం చెబుతున్నాడు తర్వాత దేవుని రాకడ కొరకు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమంటున్నాడు యాకోబి ఏం చెబుతున్నాడు యోగ్యమైన ప్రవర్తనతో నీ క్రియలు కనబరచమని చెబుతున్నాడు పౌలు ఏం చెబుతున్నాడు ప్రవర్తనలో మాదిరిగా ఉండు అంటున్నాడు మరి చెప్పండి పాత నిబంధనలు భక్తులైనా కొత్త నిబంధనలు అపోస్తులైనా ఎవరైనా కానీ ఏం చెబుతున్నారు ప్రవర్తన గురించి చెబుతున్నారు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నారు ప్రవర్తన విషయంలో మాదిరిగా ఉండమంటున్నారు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఎందుకు అంటే ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటే వెళ్ళేది నరకానికే మన క్రియలు బాగలేకపోతే వెళ్ళేది నరకానికే మరి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటే మనం ఏం చేయాలా అంటే ఆ గుణగణం మనకు ఏంటి ఆ గుణగణం మనం చదువుకున్నాం ఏంటిది అది ఒకడి నడతలన్నీయు వారి దృష్టికి నిర్దోషములుగా కనబడు ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషములుగా కనపడను ఇది ఒక్కటి మన జీవితంలో ఉండకూడదు ఈ ఒక్క గుణగణం మన జీవితంలో ఉండకుండా ఉంటే ఈ గుణగణం ఉంటే ఏమవుతుంది అనంటే మనల్ని మనం సమర్థించుకోవటం మనల్ని మనం హెచ్చించుకుంటాం మన కంటికి ఇంక ఏమి కనపడవు దేవుడు మనకి ఇచ్చిన కళ్ళకి ఏమి కనపడవు మన కంటికి ఎదుటి మనుషులు కనపడతారు ఎదుటి మనుషుల్లో లోపాలు కనపడతాయి ఎదుటి మనుషుల్లో తప్పులు కనపడతాయి కానీ మనలో తప్పులు కనపడవు ఈ కళ్ళకి ఈ కళ్ళకి దేవుడు ఇచ్చిన ఈ కళ్ళకి ఎదుటి వారు ఏం చేస్తున్నారో కనపడుతుంది ఎదుటి ఏం తప్పులు ఉన్నాయో కనపడతాయి కానీ మనలో తప్పులు కనపడవు మనలో ఉన్న తప్పులు ఎప్పటికీ కనపడవు అవి కనపడాలనంటే చూడండి అది దేవుడిని అడగల మనం అని ఏం చెప్పాడు తర్వాత ఒకరిని నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధించును మన కంటికితో చూస్తే మనకేమి తప్పులు కనపడవు దేవుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు ఆయన మనల్ని పరిశోధిస్తాడు ఆయన్ని మనల్ని మనల్ని మనల్ని పరిశోధించి మనలో ఉన్న లోపాలని అందుకే ప్రభు యొక్క సహాయం నడగాల అదే దావిదు భక్తుడు ప్రార్థన చేస్తాడు కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదిలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో ఏం చెప్తున్నాడు ఆయన నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోను నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకోను నీ కాయసకరమైన మార్గము నా ఇందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపిం నడిపింపుము ఆయన చూసుకోవచ్చు కదా దావిదు భక్తుడు ఏమడుగుతున్నాడు ఆయన దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము రవ్వ నన్ను పరిశోధించు నా హృదయంలో ఏముందో తెలుసుకో నన్ను పరీక్షించి ఆలోచనలు తెలుసుకో నీ కాయసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడు నిత్య మార్గమును నన్ను నడిపించు నా కంటికి కనపడు ప్రవ్వ నా కంటికి నేను మోసపుచ్చుకుంటాను నా కంటికి నేను అన్ని సమర్థించుకుంటాను నా కంటికి నేను అన్ని బాగానే చేశాను అన్ని కరెక్టే అనుకుంటాను నా కళ్ళు కాదు ప్రభ్వా నా ఆలోచనలు కాదు ప్రభ్వా నువ్వు నన్ను పరిశోధించు ప్రభువా నువ్వు నన్ను పరీక్షించు ప్రవ్వా నువ్వు నన్ను తెలుసుకో ప్రభువా నీకు ఆయాస్కరమైన నాలో ఏమున్నాయో ప్రభువా అవి నాకు చూపించు ప్రవ్వా అని అడుగుతున్నాడు దావేది ఎందుకంటే మన హృదయాంతరంగంలోకి వెళ్ళి మనలో ఏం తప్పులు ఉన్నాయో బయట దేవుడే ఆయన బయట పెట్టకపోతే బయటికి రావు అవి ఆయన బయట ఆయన మనకు చూపించకపోతే అవి బయటికి రావు ఇతరులకు కనపడితే మళ్ళీ మనకు కనపడవు ఇతరులు చెప్పినా కూడా మనం అంగీకరించం మనం స్వీకరించాం సమర్థించుకుంటాం నేను ఎందుకు అలా చేశాను నేను ఎందుకు చేశాను అందుకు చేశాను అలా చేశాను ఇలా చేశాను అని చెప్తాను తప్ప తప్పే అని మాత్రం ఒప్పుకో అది జరగదు కాబట్టి దేవుని అడగలం దేవుడు చూపిస్తాడు దేవుడు ఒప్పిస్తాడు కాబట్టి చూడండి మన ప్రవర్తన దేవునికి యోగ్యమైనదిగా ఉండాలి మన ప్రవర్తన దేవునికి అంగీకారమైనదిగా ఉండాలి మన ప్రవర్తన బట్టి దేవుడు ఆనందించేవాడిగా ఉండాలి ఎప్పుడది సాధ్యమవుతుంది అనంటే ఆ గుణగణాన్ని మనలో నుంచి తీసేసుకున్నప్పుడు నేను చేసేదంతా కరెక్టే నేను నేను ఆలోచించేదంతా కరెక్టే నేను మాట్లాడేదంతా కరెక్టే అని సమర్థించుకోవటం ఆపేస్తే దేవునికి దగ్గరగా మనం జీవించగలం చూడండి కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడితే అద్భుతమైన మాట ఇ ముప్పై అధ్యాయం ఇరవై వచనంలో చీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఏం చెప్తున్నాడు ఇక్కడ ఒకని నడత ఎవరి చేత స్థిరపరచబడుతుంది దేవుని చేతనే యహోవా చేతనే స్థిరపరచబడును మన ప్రవర్తన దేవుని చేతనే స్థిరపరచబడుతుంది ఎందుకంటే ఆయన ఆత్మలను పరిశోధించేవాడు హృదయాంతరాంగాల్ని పరిశోధించేవాడు ఆయననే ఆయన అడిగితేనే మన ప్రవర్తన స్థిరపరచబడుతుంది అప్పుడు ఎప్పుడైతే ఆయనకి మనం చోటిస్తామో అప్పుడు వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును మన ప్రవర్తన చూసి ఏం చేస్తాడు దేవుడు ఆనందించేవాడుగా ఉంటాడు అంటే మన మన కళ్ళకి అవి మన కళ్ళకి ఎప్పుడు కూడా తెలుసుకోలేవు మనలో ఉన్న విధేయతలు మనలో ఉన్న తప్పులు మనలో ఉన్నటువంటి చూడండి మనం చేసే దేవునికి ఆయాస్కరమైనవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే దేవునికి లోబడినప్పుడు చూడండి అందుకే నీ మాట రాస్తాడు ఒక నేను అడత చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును ఈ ప్రవచనమే ఈ ప్రవచనమే దేవుడిని ఆనందింపజేస్తుంది దేవుడికి ఎందుకు దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తాడో ఎలా ఎలా ఆనందిస్తాడో ఈ ప్రవచనమే చెబుతుంది ఈ ప్రవచనమే యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చింది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకాన్ని విడిచి వెళ్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు యువాన్సు వార్త పద్నాలుగు అధ్యయం పదహార వచనంలో శిష్యులు కలవరంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతున్నారని తెలిసి వాళ్ళు ఇబ్బందులు వాళ్ళు కొంత భయపడుతున్నప్పుడు ఏం చెప్పాడైనా నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ధ ఎల్లప్పుడు ఉంటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును ఏం చెప్పాడైనా నేను తండ్రిని వేడుకుంటాను నేను తండ్రిని వేడుకుంటాను ఎందుకొరకు మీ యుద్ద ఎల్లప్పుడూ ఉండుటకాయ వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటిది నేను తండ్రిని వేడుకొని వేరొక ఆదరణకర్తను మీకు పంపి అడుగుతాను ఎందుకు ఎందుకు ఆదరణకర్త మనకు అవసరం ఎందుకు ఆదరణకర్త కొరకు యేసు ప్రభు చెబుతున్నాడు ఎందుకు ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు అనంటే యోహన్ అదే యోహాన్ స్వార్త పదహారు అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచ్చినాల్లో మనం చూస్తాం అక్కడ ఏం చెప్తున్నాడంటే యోహన్ అక్కడ యశ్వర్రభ ఏం చెబుతున్నాడంటే అయితే నేను మీతో సత్యము చెప్పుతున్నాను నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ రాడు నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును పది ఎనిమిది వచ్చిన ఆయన వచ్చి ఎవరు పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చెప్తున్నారంట పాపమును గురిచియు నీతిని గుర్చి తీర్పును గుర్చియు లోకమును ఒప్పుకొన చేయును చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని యేసుప్రభు ఉంటే ఇది తప్పు ఇది తప్పు కాదని బోధిస్తాడు యేసుప్రభు లేడి ఇప్పుడు యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు ఆయన చనిపోబోతున్నాడు ఆయన చనిపోతాడు తిరిగి లేస్తాడు మళ్ళీ ఆరోహణమయ్యి పరలోకానికి వెళ్ళిపోతాడు మరి వీళ్ళు నడిపించేది ఎవరు వీళ్ళకి బోధించేది ఎవరు వీళ్ళని సరిచేసేది ఎవరు అనంటే అందుకొరకే పరిశుద్ధాత్ముడు మీ కొరకు అనుగ్రహించబడుతున్నాడు ఆయన ఏం చేస్తాడంట వచ్చి ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతిని గూర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకునేలాగా చేస్తాడు దేని గురించి ఒప్పిస్తాడు పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి పాపమును గుర్చి దేన్ని ఒప్పిస్తారంట లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి ఇంకా లోకస్తులు యేసుప్రభులందు విశ్వాసం ఉంచలేదు మరి వాళ్ళు విశ్వాసం ఉంచాలంటే పరిశుద్ధాత్ముడు కావాలా అంటే చూడండి పాపం ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్ముడు కావాలా నిజమే కదా ఇది నా తప్పే కదా ఇది నేను చేస్తున్నది పాపమే కదా అని అంగీకరించాలంటే పరిశుద్ధాత్ముడు కావాలా పరిశుద్ధాత్ముడు లేకపోతే అంగీకరించం పరిశుద్ధాత్ముడు లేకపోతే ఒప్పుకోం పాపాన్ని ఒప్పుకోం పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడే పాపాన్ని ఒప్పుకుంటాం తప్పును అంగీకరిస్తాం పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆ హృదయం మనకు ఉండదు మన సమర్థించుకుంటాం మనం సమర్థించుకుంటాం ఒప్పుకోనే ఒప్పుకోం చూడండి మనకి ఈ మాట అర్థం కావడానికి సమూహలు సౌల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు సమూలు సౌలు ఏ రీతిగా ఉన్నాడు సౌలకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటిది సవులకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటిది వెళ్ళి అమాలేఖీలతో యుద్ధం చేసి దేన్ని కూడా మిగిల్చకుండా పూర్తిగా అందరూ అంతమయ్యే వరకు యుద్ధం చేయాలి ఇతనేం చేశాడు వెళ్ళి మాట విన్నాడు యుద్ధానికి వెళ్ళాడు యుద్ధం చేశాడు కానీ పూర్తిగా చేయాల కొంతమంది పారిపోతుంటే పోతే పోని ఇల్లడు వదిలేశాడు అక్కడున్న కొన్ని పశువుల్ని పూర్తిగా చంపకుండా కొన్నిటిని బలికం తీసుకొని వచ్చాడు రాజును చంపకుండా సజీవంగా పట్టుకొచ్చాడు అతనేం అనుకుంటున్నాడు నేను అన్ని చేసేసాను ఆ దేవుడి మాట సంపూర్ణంగా నెరవేర్చేశాను అని చెప్పి సంబరాలు చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాడు అప్పుడే సమయలు వచ్చాడు వచ్చి రాగా నేను చెప్తున్నాడు నువ్వు చెప్పిన ఆజ్ఞ అంతా కూడా నేను నెరవేర్చానని చెప్పాడు అప్పుడు సమయలు ఏమన్నాడు ఆ రంకెలు ఎక్కడివి అన్నాడు ఆ రంకెలు ఎక్కడివి అంటే అప్పుడు ఆయనకు అర్థం కావాలా అరే నాకు ఇచ్చిన ఆజ్ఞ వేరు కదా నేను చేసింది వేరు కదా అని అర్థం కావాలా ఆయనకు అర్థం కాల ఏం చేశాడు ఆయన ఒప్పుకోలా కాసేపు నేను మొత్తాన్ని చంపేశానన్నాడు కాసేపు వీళ్ళే కదా అన్నాడు కాదు కాదు వాళ్ళు చెప్తే చేశాను అన్నాడు ఒప్పుకోలేదు అతను అతను తప్పుని అతను ఒప్పుకొనే ఒప్పుకోలే నాలుగైదు సార్లు మాట్లాడితే తప్ప ఒప్పుకోలా నాలుగైదు సార్లు మాట్లాడిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటాడు అప్పటిదాకా ఏం చేస్తూ వచ్చాడు నేను చంపేశానని చెప్తాడు కాసేపు మరి ఆ రంకిలు అంటే వాళ్ళు చెప్తే తీసుకొచ్చానంటాడు నేను నెరవేర్చాను చూడండి సమయలు సవులు సమయలు మాటను అంగీకరించలేకపోయాడు అదే దావీదులా గుణగణం కనపడదు నా తన ప్రవక్త రాగానే ఏం చేశాడైనా స్పాట్ లో ఒప్పుకున్నాడు స్పాట్ లో ఒప్పుకున్నాడు ఏం ఆర్గ్యూ చేయలా ఏం మాట్లాడలా ఎందుకంటే దావీదులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కానీ సౌల్లో లేడు సవుల్లో మోసపోచు దూరింది భ్రమపరిచు దూరింది అతన్ని భ్రమ పెట్టింది ఒప్పుకొని చూడండి పాపాన్ని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్ముడు ఉండాల్సిందే పరిశుద్ధాత్ముడు లేకుండా పాపాన్ని ఒప్పుకోలేం పాపాన్ని ఒప్పుకోవాలంటే ఆయన కావాల అందుకే పారిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఆ సమర్థించుకునే స్వభావం మనలో రాదు ఎప్పుడు కూడా రాదు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు సమర్థింపు జీవితం మనకు ఉండదు సమర్థించుకునే అవకాశం కూడా ఆయన ఇవ్వడు ఆయన నిజంగా మనలో ఉంటే ఒప్పిస్తూనే ఉంటాడు నువ్వు చేయకముందే గద్దిస్తాడు ను చేశావనుకో చేసిన తర్వాత కూడా నేను శోధిస్తూనే ఉంటాడు నువ్వు ఒప్పుకునే దాకా విడిచిపెట్టడు ఒప్పుకునేలాగా చేస్తాడు పాపాన్ని ఒప్పుకునేలాగా చేస్తాడు తర్వాత ఏం చెప్పాడు నేను తండ్రి వద్దకు వెళ్ళటం మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఏం చెప్తున్నాడు నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను మరి మీకు చెప్పేది ఎవరు ఇది మంచా ఇది చెడా ఏది చేయాలి ఏది చేయకూడదు మీకు ఎవరు చెప్తారు కాబట్టి మీరిక నన్ను చూడరు కాబట్టి నీతిని గూర్చి నీతిని గూర్చి అంటే మీరు ఏ మార్గంలో నడవాలి ఏ పనులు చేయాలి ఆయన చెప్తాడు ఎలా జీవించాలో ఆయన చెప్తాడు ఏ రీతిగా నడవాలో ఆయన చెప్తాడు ఫస్ట్ మీలో పాపం ఒప్పిస్తాడు ఆ తర్వాత పాపం చేయకుండా ఎలా జీవించాలో ఆయన చెప్తాడు ఫస్ట్ మన జీవితంలోని నీతిని తీసుకొస్తాడు ఆ నీతి మార్గంలో ఎలా నడువి నడవాలో ఆయన చెప్తాడు పాపమే ఒప్పుకోకపోతే పాపం నుంచి బయటకు రాలేవు పాపం నుంచి బయటకు వచ్చి మంచి పనులు చేయకపోతే ఆ పాపంపు ఆ పాపపు ఊబిలోనే మరలా మరలా మరలా దిరుగుతుంటాం ఏదైతే అయితే ఆ పంది బురదలో నుంచి తీస్తాం అనుకోండి దాన్ని శుభ్రం చేస్తే ఏమవుతుంది కాసేపు తిరిగి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతుంది అట్లా అలా మీరు ఉండకూడదు అని ఏం చేసాడు నీతిని గురించి ఒప్పుకునేలాగా చేస్తాడు పాపాన్ని చేయనివ్వడు నీతి పనులే చేయినిస్తాడు నీతి నీతి మార్గంలోనే నడిపిస్తాడు చూడండి మీకు ఒక మాట ఉదాహరణ చెప్తాను ఒకప్పుడు నేను మారు మనిషి పొందక ముందు మారు మనిషి పొందక ముందు రక్షణ లేకముందు మా తాత రెండు వేల పదమూడో సంవత్సరంలో చనిపోయాడు మా తాత రెండో రెండు వేల పదమూడవ సంవత్సరంలో చనిపోయాడు చనిపోతే ఆయన చనిపోయిన ఆ విషయాన్ని నేను రెండు మూడు సార్లు మరలా వాడుకున్నాను బీటెక్లో కాలేజీకి మూడు రోజులు వెళ్ళకపోతే మీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు నేను వెళ్ళలేదు వెళ్ళకపోతే వాళ్ళు అడుగుతారు ఏం చెప్పాలి ఎలా తప్పించుకోవాలని అని ఆలోచన చేసి మా తాతను నేను చంపేశాను మళ్ళీ మా తాత చనిపోయాడు అందుకే నేను రాలేదని చెప్పాను అప్పుడు నాకేం భయం అనిపించలేదు అప్పుడు నాకేమి నేను తప్పు చెప్పాను అబద్ధం చెప్పాను అంటే కదా నాకేం అనిపించలేదు సంతోషంగా చెప్పాను లీవ్లు ఎంజాయ్ చేశాను తర్వాత నా మొట్టమొదటి కంపెనీలో నేను పనిచేసేటప్పుడు కొద్దిగా మనసు బాగలేక నేను మూడు రోజులు ఆఫీస్కి వెళ్ళలేదు వాళ్ళు ముందే చెప్తే వాళ్ళు ఓవరాక్షన్ చేస్తారని నేను చెప్పను కూడా చెప్పలేదు తర్వాత అడుగుతారు కదా ఆఫీస్కి వెళ్తే చెప్పకుండా లీవ్ ఏదో తీసుకున్నామని ఏం చెప్పాను మా తాజ చచ్చిపోయాడు ఛార్జింగ్ లేదు ఏదో చెప్పాను లీవులు తీసుకున్నాను అప్పుడు నాకేం భయం అనిపించలేదు నేను అబద్ధం ఆడానన్న భయం నాకు లేదు ఇట్లా ఇట్ట చేయకూడదనే భయం నాకు లేదు చూడండి అప్పుడు నాకు ఇది తప్పు అని తెలియదు ఇది పాపం అని తెలియదు చెప్పాలా తప్పించుకోవాలా మన పని మనం చేసుకోవాలా మనం ఎంజాయ్ చేయాలా అని అనుకునేటువంటి మైండ్ సెట్ అదే నేను ఇప్పుడు చేయగలనా అదే నేను ఇప్పుడు చేయగలనా అదే రీతిగా మా తాతను మళ్ళీ నేను చంపగలను మళ్ళీ నేను నాకు సెలవులు తీసుకున్న అబద్ధాలు చెప్పగలను చెప్పలేను చెప్పి నేను సంతోషంగా ఉండగలను చెప్పి నేను ఆనందంగా ఉండగలనా నేను అబద్ధం చెప్తాను చెప్పిన తర్వాత నేను ఆ అబద్ధంలో నేను జీవించగలను జీవించలేను ఆయన ఉండనివ్వడు చూడండి ఆయన నీతిని గురించి ఒప్పించేవాడు నీతి మార్గంలో నడిపించేవాడు ఏది మంచి ఏది చెడు తెలియజేసేవాడు ఒకప్పుడు మన తెలియవు రక్షణ పొందక ముందు మనకు తెలియవు రక్షణ పొందక ముందు మనలో చాలా మందికి బలహీనతలు ఉన్నాయి రక్షణ పొందక ముందు ఏసుపరము జరగక మనలో చాలా అపవిత్రమైనటువంటి కార్యాలు ఉన్నాయి మరి ఈరోజు చేయగలుగుతామా చెయ్యం ఒకప్పుడు చూడండి ఎంతో మనం ప్రేమించిన ఎంతో మనం ఇష్టపడిన ఇప్పుడు ఎందుకు మనకి చేదైపోయినాయి ఇప్పుడెందుకు మనం వాటిని దూరంగా వెళ్ళిపోతున్నాం ఒకప్పుడు వేటిలో ఆనందించినామో ఇప్పుడు ఎందుకు వాటిని బసగించుకుంటున్నాం కారణం పరిశుద్ధాత్ముడు ఆయన పాపాన్ని గురించి ఒప్పించాడు అది పాపం మనకు తెలియజేశాడు ఆయన ఒప్పించకపోతే మనం బయటికి రాము ఆయన చెప్పకపోతే మనం బయటికి ఆయన నడిపించకపోతే మనం నడవలేం కాబట్టి ఎందుకు ఇచ్చిపోయాడు పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇచ్చాడు పాపాన్ని ఒప్పుకోవడానికి పాపం చేయకుండా ఉండడానికి తీర్పుకి భయపడడానికి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయను చూడండి నేను ఎందుకు చెప్తున్నాను అనంటే పాపాన్ని ఒప్పుకోలేకపోయినా మంచి పనులు చెయ్యకపోయినా తీర్పుకు భయపడకపోయినా మనలో పరిశుద్ధాత్ముడు లేడు మనం ఇంకేదైనా చెప్పుకోవచ్చు మనం చేసే తప్పులు మనం గ్రహించలేకపోతున్నా మనం మంచి పనులు చేయలేకపోతూ ఉన్నా మనకు తీర్పును గురించిన భయం మనలో లేకపోయినా మనలో పరిశుద్ధాత్ముడు లేడు పరిశుద్ధాత్ముడు లేడు మనం ఎటువంటి వారము అనంటే పరిశుద్ధాత్ముడిని దుఃఖపరిచినటువంటి వారం పరిశుద్ధాత్ముడు ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయినాడని అర్థం కాబట్టి మన ప్రవర్తన ఆనందకరంగా దేవునికి మారాలి అనంటే మన నడత దేవునికి ఆనందకరంగా మారాలి అనంటే దేవుడు మహిం పొందే రీతిగా మారాలి అనంటే అది దేవునికే సాధ్యం హరితిగా చెయ్యడం ఎప్పుడు ఆయన అరితిగా చేస్తాడు అనంటే ఆయనకు సంపూర్ణంగా లోబడినప్పుడు ఆయనకి మనల్ని సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నడిపించిన క్రమంలో నడిచినప్పుడు ఆయనకి సంపూర్ణంగా చోటు ఇచ్చినప్పుడు ఆయనకు సంపూర్ణంగా చోటు ఇవ్వకుండా నేను చేసేది కరెక్టే నేను చేసేది మంచిదే అనేటువంటి ఆలోచనలో మనం ముందుకు వెళ్తే చూడండి ఎప్పటికీ దేవుని మనం సంతోష పెట్టలేము దేవుని సంతోష పెట్టలేము సరి కదా సామిత్రంలో చెప్పబడిన రీతిగా మనం ఎప్పటికీ దేవుని దగ్గర కూడా వెళ్ళలేము కాబట్టి మనలో ఉండకూడని గుణగణం ఏదైనా ఉంది అనంటే అదే ఒక నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనపడతాయి కాబట్టి ఆ గుణగణం మన జీవితాల్లో ఉండకుండా మనం దూరపరుచుకోవాలా ఆ గుణగణం మన జీవితంలో నుంచి దూరం చేసుకోవాల మనల్ని మనం విమర్శించుకోవాలా అదే కదా కొరందిలికి రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయ ముప్పై వచనంలో పౌలు భక్తుడు చెబుతాడు ఏమని అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పొదుము ఏం చెప్తున్నాడు ఆయన మనల్ని గనక మనం విమర్శించుకుంటే ఆయన చెప్తున్న మాట మనల్ని మనం విమర్శించుకుంటే ఏంటంట తీర్పు పొందక పోదుము విమర్శ అంటే ఏంటిది విమర్శ ఎప్పుడు చేస్తాం విమర్శలు ఎప్పుడు వస్తాయి చేసే పనులు బాగలేకపోతే వస్తాయి విమర్శ అంటే ఏంటిది వాళ్ళు ఏదో చేశారు అది మనకు నచ్చలేదు అలా చేయకూడదు అలా చేయకుండా ఉండాల్సింది ఇలా చేయకుండా ఉండాల్సింది అది బాగలేదు ఇది బాగలేదు చెప్పడమే విమర్శ అదే మనల్ని చేసుకోమంటున్నాడు మనల్ని అయితే మనలను మనమే విమర్శించుకునిన గడలా తీర్పు పొందకపోదుము మనల్ని తిట్టుకోమంటున్నాడు ఆయన మనల్ని విమర్శించుకోమంటున్నాడు ఆయన చూడండి ఈ గుణగణము ఆ వ్యక్తిలో కనపడల మన కయ్యంలో కనపడల తను తాను విమర్శించుకుంటే తను తాను కనుక తిట్టుకుంటే ఆ రోజు దేవునికి దూరం అయ్యేవాడు కాదు దేశ దిమర అయ్యేవాడు కాదు దేవుని సన్నిధికి దూరం అయ్యేవాడు కాదు దేవునికి దగ్గరగా వచ్చేవాడు కానీ చూడండి మనలను మనం విమర్శించుకోవాలి కొనే ఉంటే దేవునికి దగ్గరగా ఉంటాం తీర్పు పొందము ఇదే ఆయన చెబుతున్నటువంటి మాట మన జీవితాల్లో ఉండవలసిన గుణగణం ఏంటిది మనల్ని మనం విమర్శించుకోవాలి ఉండకూడని గుణగణం ఏంటిది మన నడతలన్నీ మన దృష్టికి మంచివే అని అనుకోవడం అది ఉండకూడదు కాబట్టి చూడండి మనల్ని మనం విమర్శించుకునే వారంగా ఉండాలా అప్పుడే మన ప్రవర్తన బాగు చేసుకోగలం అప్పుడే మన ప్రవర్తనని దేవునికి అంగీకారంగా మనం మార్చుకోగలం మరి మనకు పరిశీలన లేదు మనకు ఒప్పుకునే తత్వం లేదు మనకు గ్రహించుకునే తత్వం లేదు మనల్ని సరిచేసుకునే తత్వం లేదు దేవుని మాటకు లోబడి ముందుకు నడిచే తత్వం లేదు అనంటే చూడండి దేవునికి బహు దూరంగా ఉన్నటువంటి వారం దేవునికి బహు దూరంగా ఉన్నటువంటి వారం ఆయనకి దగ్గరికి మనం రావాల ఆయన దగ్గరికి మనం చేరుకోవాల కాబట్టి చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పన్నెండవ వచనంలో అని చెబుతున్నాడు పేతుడు రాసిన రెండవ పత్రిక సారీ పేతు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పన్నెండవ వచనంలో అన్యజనులు జనులు ఏ విషయంలో దుర్మార్గులని దూషించిరో దూషితురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఏం చేస్తున్నాడు పితృభక్తుడు బ్రతిమలాడుతున్నాడు బ్రతిమలాడుతున్నాడు ఎందుకు అన్ని మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఏ విషయంలో మనల్ని తప్పుబట్టారో ఏ విషయంలో మనటి మనల్ని దూరం అయిపోయినారో ఆ విషయంలోనే మన మంచి పనులను చూసి రేపు దేవుణ్ణి మహింపరిచేటట్టు ఏం చేయాలంట మంచి ప్రవర్తన కలవారో ఉండయ్యా అని చెప్పి బతిమలాడుకుంటున్నాడు మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండండి అని బతిమలాడుతున్నాడు ఆయన కాదు బతిమలాడుతుంది దేవుడు దేవుడు ఆయన రీతిగా ప్రేరేపించి రాచ్చాడు మంచి ప్రవర్తన కలిగిన వారయ్యా ఉండయ్యా మంచి ప్రవర్తన కలిగిన వారుగా నడుచుకోండి అన్ని జనులు ఎదుట నన్ను గణపరచండి అయ్యా ఒకప్పుడు మిమ్మల్ని ఏ దూషించారో ఏ క్రియలు మీలో నచ్చలేదో ఇప్పుడు ఆ క్రియలు లేకుండా అవి మీ దూరం అవడాన్ని బట్టి నన్ను మహింపరిచేటట్టు బతకండి అని చెబుతున్నాడు దేవుడు నన్ను మహింపరచండి అని దేవుడు బతిమలాడుతున్నాడు మరి చూడండి ఈరోజు నమ్మును తాము విమర్శించుకునేటువంటి గుణగణం తమ్మును తాము విమర్శించుకొని తమ్మును తాము సరి చేసుకునేటువంటి గుణగణం ఎంతమందికి ఉంది ఎంతమందికి ఉంది లేదు అందుకే ఈరోజు మళ్ళీ మనుషుల్లో బహు ద్వేషం కనపడుతుంది తగ్గింపు కనపడదు అహంకారం కనపడుతుంది చూడండి ఎంతో గర్విష్ఠ వాళ్ళుగా ఉంటారు సమాధానం ఉండదు ఇంతవంటి పరిస్థితుల్లో జీవిస్తారు బహు క్రూరంగా జీవిస్తారు జాలి దయా కరుణ ఏమీ ఉండవు అటువంటి భయంకరమైన పరిస్థితిలోకి వెళ్తారు కాబట్టి మనలో ఏ తప్పు ఉందో మనలో మనం సరి చేసుకోవాలా మనలో మనం తప్పెత్తకుండా మనం ఎంతసేపు మనం భక్తి పరులు అనుకుంటే చూడండి ఎప్పటికీ దేవుని సంతోష పెట్టలేము నేడు చూడండి చాలా మందిలో నాకు తెలిసిన వారిలో చాలా మందిలో నేను కొంతమంది చూస్తూ వచ్చినాను చాలా మందికి శ్రమలు రాగానే వాళ్ళు ఏ రీతిగా ఊహించుకుంటారు అనంటే యోబుతో పోటీ చేసుకుంటారు యోబుతో సాటి చేసుకుంటారు యోబుకి మనకి పోలిక ఎక్కడుంది యోబు జీవితం ఎక్కడా మన జీవితం ఎక్కడా యోబు ఎక్కడా మనం ఎక్కడా శ్రమలు వచ్చినప్పుడు యోబుతో మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలా శ్రమలో కష్టాలు వచ్చినప్పుడు మనం ఎందుకు యోబుతో పోల్చుకోవాలా యోబుకి ఎందుకు శ్రమలు వచ్చినాయి ఆయన భక్తి భక్తి హీరుడైతే రాలేదు అతని విశ్వాసం లేనివాడైతే రాలేదు అతని ప్రవర్తన మంచివాడు రాలేదు అతనిలో జాలిదయ కరుణ లేకపోతే రాలేదు అతనిలో దేవుణ్ణి మహింపరచడానికి వచ్చినాయి అతనిలో ఏ తప్పు లేదని దేవుడే చెప్పాడు మరి చెప్పు మన జీవితం ఆ రీతికి ఉందా ఈరోజు మన మన జీవితాలు మన విశ్వాసము మన భక్తి మన క్రియలు యోబుకు తగ్గట్టుగా ఉన్నాయా యోబులాగా మనం జీవిస్తున్నామా యోబులాగా మనం ఉన్నామా మరి శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి ఈ పరిస్థితుల కారణం ఏంటి నేను ఎక్కడ ఏం తప్పు చేశాననేది గ్రహించుకోకుండా ఎక్కడ ఏ మిస్టేక్ జరిగిందో గ్రహించుకోకుండా ఎలా దాని నుంచి బయటపడాలనే దాన్ని పరిశీలించుకోకుండా దేవు నడగకుండా యోబుకు వచ్చినాయి యోబు రెండింతలు దీవించబడ్డాడు నేను కూడా దీవించబడతానని మనం అనుకుంటే చూడండి ఎంతవరకు మనలో తప్పులు మనం సరి తెలుసుకోకుండా సరి చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళకుండా అది ఎంతవరకు చూడండి యోబుతో మనల్ని పోల్చుకోవడం అది ఎప్పటికీ తగింది కాదు యోగు భక్తుడికి వచ్చిన శ్రమలు వేరు ఈ రోజు మనకు వచ్చే శ్రమలు వేరు ఆయనతో మనకు పోలిక లేదు ఆయనకు వచ్చిన శ్రమలు దేవుణ్ణి ఈ రోజు మనకు శ్రమలు దేవుణ్ణి మహిమ దేవునికి మహిమను దూరపరిచినందుకు దేవుణ్ణి నామల్ని దూషింపజేసినందుకు మన ప్రవర్తన సరిగా లేనందుకు మనం అజాగ్రత్తగా ఉన్నందుకు మనకు శ్రమలు మనం కష్టాలు కాబట్టి దేవుడు దుఃఖపడినందుకే మనకు శ్రమలు కాబట్టి చూడండి మనల్ని మనం సరి చేసుకునే వారంగా ఉండాల మనల్ని మనం ఆ పరిశీలించి నేను చేసినంతా కరెక్టే నా జీవితం అంతా కరెక్టే అనుకుంటే ఎప్పటికీ కూడా మనం బయటికి రాలేం ఆ శ్రమల నుంచి బయటికి రాలేం ఆ కష్టాల నుంచి బయటికి రాలేం ఎప్పుడు మన పరిస్థితులు బాగుపడవు ఎప్పుడు మనం ముందుకు వెళ్ళలేం మనం యోబుతో పోల్చుకొని యోబు అటువంటి వాడు ఏబుకు అటువంటి నాకు కూడా వస్తున్నాయి యోగు లాంటి భక్తి మనకు లేదు యోబు లాంటి జీవితం మనకు లేదు యోబు లాంటి ప్రవర్తన మనకు లేదు యోబులు మహింపరిచిన రీతిగా మన జీవితాలు లేవు కాబట్టి విమర్శించుకోవాలా మనల్ని అప్పుడే మనం బయటపడతాం ఎందుకు మనుషుల్లో ఎంత క్రూరంగా తయారవుతారు అనంటే ఇందు కొరకే క్రూరత్వం ఎందుకు వస్తుందంటే ఇందుకొరకే తర్ది సమర్థించుకుంటారు విమర్శించుకోరు కాబట్టి అటువంటి గుణగణం మనలో ఈరోజు సంఘము ఇన్ని మొక్కలు అవడానికి కారణం ఎవరు ఇన్ని మొక్కలు సంఘం అయిపోవడానికి ఇన్ని రీతులుగా చూడండి విడిగొట్టబడ్డానికి కారణం ఎవరు మనమే మనమేమనుకుంటున్నాం మనం గొప్ప వాళ్ళం అనుకుంటున్నాం ఒక వ్యక్తికి స్వార్త చెప్తా అన్నాడు ఏమన్నాడు మాకు ముక్కోటి దేవతలు ఉన్నారు మేము ఇంతమందిని గొలుస్తాం మేము బాగుంటాం మేము వాళ్ళ ఆ గుడికి వెళ్తాం ఈ గుడికి వెళ్తాం అన్నిట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం మరి మీరు గోల్చే దేవుడు ఒక్కడే మీ దేవుడు ఒక్కడైనప్పుడు మరి మీరెందుకు కలిసి కట్టుకలేరు ఆ చర్చో మీటింగ్ పెడితే ఈ చర్చోలు ఈ చర్చి మీటింగ్ పెడితే వాళ్ళు రారు ఆ పాస్టర్కి పడదు ఈ పాస్టర్కి పడదు ఆడ విశ్వాసులు పడుతుంది ఈడ విశ్వాసులు పడదు మరి మీదేం భక్తి అని అడిగాడు ఏం సమాధానం చెప్తాను చెప్పాడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలుగుతాం చెప్పలేం ఎందుకు విడగొట్టబడ్డాం క్రీస్తు విడగొట్టబడలేదే క్రీస్తు ఒక్కడే విశ్వాసం ఒకటే బైబుల్ ఒకటే మరి ఎందుకు విడిపోయింది సంఘం ఎందుకు ఒకరికొకరు సమాధానం లేదు ఆ రోజు అపస్తులు పరిచర్ చేసినప్పుడు వాళ్ళ గురించి ఒక మాట రాయబడింది ఏంటిది అది ఏకాత్మ కలిగిన వారని మరి ఈరోజు ఎందుకు లేదు ఏకాత్మ ఎక్కడో ఏదో జరుగుతుందనే కదా ఎక్కడ ఏం జరుగుతుందని ఎందుకు పరిశీలన లేదు అంటే కారణం ఇదే ఒకరి నడతలని వా దృష్టికి మీర్దోషములుగా కనపడతాయి నేను చెప్పేదంతా కరెక్ట్ అని అందరూ అనుకుంటారు ఆ డినామినేషన్ ఒక బోధా ఈ డినామినేషన్ ఒక బోదా వాళ్ళది ఒక బోధా వీళ్ళదొక బోధ వాళ్ళు నెంబడించే గుంపొకటి వీళ్ళు నంబడించే గుంపొకటి వాళ్ళు నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు ఈయనేమనుకుంటాడు ఈయన చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు అట్లాగా ఎవరిది వాళ్ళు కరెక్ట్ అనుకొని క్రీస్తుని సంఘాన్ని మొక్కలు చేసి పడేశారు మొక్కలు చేసేశారు నాలో ఉన్న తప్పు ఏంటనేది గ్రహించుకుంటే నేను ఎక్కడ మిస్ అవుతున్నానో గ్రహించుకుంటే మరి సంఘం మొక్కలు అవుతుందా ఆ రోజు మొక్కలు కాలేదే ఆ రోజు అబద్ధ ప్రవక్తలు వచ్చినారు కానీ అపోస్తులు అయితే ఐక్యతగానే ఉన్నారు అపోస్తులు అయితే కరెక్ట్గానే నడిచినారు వారందరూ ఏకీభవించినారు మనం చూస్తూ వస్తే పేతులు రాసినవి పౌలు రాసినవి యాకోబు రాసినవి వాటన్నిటిని మనం పరిశీలన చేస్తే ఒకదానికి ఒకదాని కొనసాగింపుగా ఉంటది పేతురు రాసిన దాన్ని పౌలు భక్తుడు దాన్ని ఎక్స్టెన్షన్ గా తీసుకెళ్తాడు ప్రవక్తలు చెప్పిన దాన్ని యేసుప్రభు ఎక్స్టెన్షన్ గా తీసుకెళ్తాడు అంతేగాని దానికి రివర్సులో చెప్పడు ఎప్పుడు కూడా ప్రవక్త ఒకటి చెప్పి ఏసు ప్రభు ఒకటి చెప్పలా దాని వెళ్ళి చెప్పిందాన్ని సమర్థించాడు ఈరోజు అట్లా కాదు వాళ్ళు చెప్పేదానికి దేవుడు చెప్పేదానికి రివర్సులో ఉంటది అందుకే మొక్కలు చేయబడింది క్రైస్తవ్యం మొక్కలు చేయబడింది క్రైస్తవ్యం అన్య దూషింపబడతా ఉంది క్రైస్తవ్యం హేళన చేయబడతా ఉంది క్రైస్తవ్యం అపహసించబడతా ఉంది క్రైస్తవ్యం ఎందుకంటే నేను చెప్పేది కరెక్ట్ నేను చెప్పేది కరెక్ట్ నేను చెప్పేది కరెక్ట్ నాది కరెక్ట్ నా విధానం కరెక్ట్ మిగతా వాళ్ళంతా అబద్ధికులు మరి అందరూ అదే మాట అనుకుంటారు ఎవరు కరెక్ట్ ఇప్పుడు పరిశీలన లేదు అర్థం లే అర్థం చేసుకునే తత్వం లేదు కాబట్టే సంఘం మొక్కలు చేయబడింది చూడండి అటు రీతిగా ఉంది కాబట్టే దేవుడికి మహిమ లేదు ఈరోజు దేవుడికి సంతోషం లేదు ఈరోజు ఈ రోజు జరుగుతున్న పరిచర్య కానీ ఈ రోజు ఉన్న మన జీవితాలు కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఏవి కూడా దేవునికి మహిమను తీసుకొచ్చేవి కావు నా జీవితం మన జీవితాలైనా బయట జరు బయట జీవితాలైనా బయట జరుగుతున్న పరిచర్యలైనా ఏవి కూడా దేవునికి మహిమ తెచ్చేవి కావు ఏవి కూడా దేవుని సంతోషపెట్టేవి కావు కానీ ఏమనుకుంటారు చెప్పండి నాది బాగుంది నేను కరెక్టు నా సంఘం కరెక్టు నేను హెచ్చించబడుతున్నాను కానీ వెనకాల ఏం జరుగుతూ ఉంది రియల్ టైంలో ఏం జరుగుతూ ఉంది గ్రహింపు లేదు ఇతరులు క్రైస్తవ్యం గురించి ఏం మాట్లాడుకుంటున్నారో గ్రహింపు లేదు ఏసు ప్రభుని గురించి ఏమనుకుంటున్నారో గ్రహింపు లేదు మాకు ఎందుకు అవన్నీ మేము చేస్తున్నాం పోతున్నాం వెనకాల ఏం జరిగితే ఏముంది లేదు చూడండి ముక్కలైపోయింది సాంఘ సహవాసం ముక్కలైపోయింది ఎందుకంటే కరెక్ట్ నేను కరెక్ట్ అని అనుకోవడం దాన్ని మీకు చిన్న ఉదాహరణ చెబుతాను నాకు తెలిసిన ఒక పెంతకు వస్తే పాజిటర్ ఉన్నాడు వాళ్ళ భావజాలం ఎట్లా ఉంటుంది అనంటే వాళ్ళ భావజాలం ఏ రీతిగా ఉంటుంది అనంటే భాషల వరం లేకపోతే నీకు పరిశుద్ధాత్మ లేదని బోధిస్తారు వాళ్ళ విధానం అది భాషల వరం లేకపోతే నీకు పరిశుద్ధాత్మ లేదు నీకు పరిశుద్ధాత్మ అభిషేకమే లేదు అని బోధిస్తారు వాళ్ళకి ఎప్పటికీ చూడండి అటువంటి భావజాలం కలిగిన వారితోటి ఎలా ఏకీభవించగలుగుతాం బైబిల్లో ఒక మాట రాయబడింది వరందిలికి రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము పదకొండవ వచనంలో వరంధికి మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవ వచనంలో ఒక మాట రాయబడింది ఏం చెప్పాడైనా అయినను వీటన్నిటిని ఆత్మ యొక్కే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు అక్కడ ఏం ఏం చెప్తున్నాడు పౌలు భక్తుడు వీటన్నిటిని వీటన్నిటిని భాషల వరం కానీ బోధించే వరం కానీ అద్భుతాలు చేసే వరం కానీ అది ఏదైనా కానీ ఏం చెప్పాడంట ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ఇక్కడ మనం నోట్ చేసుకోవాల తన చిత్తము చొప్పున ఆయన ఇష్టం అది ఆయన ఇష్టము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు పంచి ఇచ్చుచు కార్యసిద్ధి ఆయన ఇష్టము ఆయన ఇష్టపడి వరాన్ని నాకు బోధించే వరం ఇచ్చాడు నాకు స్వస్థత వరం ఇచ్చాడు నాకు భాషల వరం ఇచ్చాడు నాకు ఇంకొక అద్భుతాలు చేసే వరం ఇచ్చాడు అది ఆయన ఇచ్చింది ఆయన చిత్తము చొప్పున ఇచ్చింది ఆయన ఇష్టపడిచ్చింది దానిని పట్టుకుని ముందుకెళ్తే ఆయన ఏం చేస్తాడు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు దాంట్లో కార్యం చేస్తాడు ఆయన ఆయన ఇష్టం అది ఒక ఈ మాట బైబుల్లో లేకపోయి ఉంటే నిజమే కదా పౌలు భక్తులు కానీ ఎక్కడ కూడా లేదు కదా ఆ రోజు మేడగడి మీద వాళ్ళందరికీ ఆత్మ వచ్చింది కదా వాళ్ళు మాట్లాడారు కదా అదే కదా సూచన అని మనం అనుకుంటాం మనం అనుకోవచ్చు ఆస్కారం ఉంటుంది కానీ పౌలు భక్తులు ప్రత్యేకంగా పరిశుద్ధ ఈ మాట రాశాడు కదా ఏమని ఆత్మ తన చిత్తము చొప్పున ప్రత్యేకంగా పంచిస్తాడని మరి ఈ మాట లేకపోతే వాళ్ళు చెప్పింది నేను నమ్ముతాను మరి ఈ మాట ఉంది కదా అంటే భాషల వరం కాదు కదా పరిశుద్ధాత్ముడు ఉన్నదానికి రుజువు అనేకమని ఉన్నాయి అది ఆయన ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత అనుగ్రహించాడు మరి ఈ మాట కనుక బైబిల్లో లేకపోతే నేను అంగీకరిస్తాను ఈ మాట బైబుల్లో తీసేస్తే నేను అంగీకరిస్తాను కానీ ఈ మాట బైబుల్ ఉందే మరి ఎట్లా వాళ్ళు తేకి ఈ మాట చెప్తే వాళ్ళు అంగీకరిస్తారా అంగీకరించరు ఈ మాట చెప్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరు సరే ప్రభువా నాకు ఇవ్వు అని చెప్పి ఎవరైనా వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడతాడు నాలుగు సార్లు మొరపెడతాడు సంవత్సరాలు మొరపెడతాడు దేవుడు ఇవ్వలేదు మరి ఏం చేస్తున్నారు రివర్సులో ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తిని ఏం చేస్తున్నారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మారుస్తున్నారు దేవుడి చిత్తం అయితే ఎప్పుడో ఇచ్చేవాడు ఎప్పుడో దర్శించేవాడు మరి ఆయనకి ఇవ్వలేదు మరి ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటిది దేవుని చిత్తం కాదు మరి ఈ వ్యక్తి ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని చెప్పి సంవత్సరాల తరబడి ఎంట దాని అర్థం ఏంటిది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేపిస్తున్నారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని అడుగు దేవుడు దేవుని అడిగిపిస్తున్నాడు మరి చూడండి ఆత్మ కలిగిన వారైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చే రీతిగా నడిపిస్తారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిపించరు ఈరోజు ఏమైపోయింది నేను అద్భుతాలు చేస్తున్నాను నేను గొప్పవాణ్ణి నేను భాషలో మాట్లాడుతున్నాను నేను గొప్పవాణ్ణి నేను లక్ష నడిపిస్తున్నాను నేను గొప్పవాణ్ణి నేను అద్భుతాలు చేస్తున్నాను నేను గొప్పవాణ్ణి అని ఈ రీతిగా చెప్పుకొని ఎవరికి ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు తమ్ము తాము హెచ్చించుకొని ఏమైపోయినారు చూడండి మొక్కలు చేసేశారు చూడండి దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరు కూడా అట్లా చెయ్యరు అట్లా నడిపించడు దేవుడు కాబట్టి మనం గ్రహించాల ఇది ఇది వేసప్రభు చెప్పిన మాట ఆయన పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పించేవాడు ఆయనకు ఆయనతో నడవాలను ఆయన చెప్పినట్టుగా మనం నడవాల మనం ఆయన చెప్పినట్టుగా మనం నడవకుండా మన సొంత ఆలోచనలు పెడితే దేవుడు అంగీకరించడు దేవుడు సంతోషించడు దేవుడు ఆనందించడు కాబట్టి చూడండి ఈరోజు ఎంత దారుణంగా తయారైనారు అనంటే ఏదన్నా ప్రశ్న ఏదైనా సరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఈ రోజు సంఘం ఏ తయారైపోయింది తమకు దాన్ని బట్టి అతిశయించి ఏమైపోయినారు దేవునికి తిరుగుబాటు తయారైనారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తయారు అతిశయిస్తుడం మొదలుపెట్టినారు దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నారు దేవుని దుఃఖపరుస్తున్నారు తర్వాత ఇప్పుడు ఆత్మ ఆత్మను పొందుకొని దేవుని దుఃఖపరిచిన వారుగా ఆత్మను ఆర్పుకున్న వారుగా కొంతమంది ఉన్నారు ఆత్మ లేని రీతిగా తయారైనారు వాళ్ళు చెప్పింది నమ్మో అమ్మో ఇంత గొప్ప వల్ల అంత గొప్ప అని చెప్పి గుడ్డిగా వాళ్ళని వెంబడిస్తూ గుడ్డిగా వాళ్ళని వాళ్ళ వాళ్ళు ఏ చెప్తుంది వింటూ నడుస్తున్నటువంటి వాళ్ళు ఆత్మ లేని వాళ్ళు వాళ్ళకు వివేచన ఉండదు ఆత్మ సంబంధమైన వాడు ప్రతి వాక్యం ఉంది కానీ హరితగా వివేచించరు గుడ్డిగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఇది ఆత్మ లేని గుంపు ఆత్మల గుంపు ఏంటిది పరిశీలిస్తుంది ప్రశ్నిస్తుంది కానీ పట్టించుకోరు చూడండి ఇదే చెబుతున్నాడు ఇక్కడే వచ్చింది తంగము మొక్కలైపోయింది దేని కొరకు తన ఒకరి వాని దృష్టికి నిర్దోషమగును నిర్దోషంగా కనపడితే ఎప్పటికీ సరి చేసుకోలేం ఎప్పటికీ బాగుపడలేం ఎప్పటికీ దేవుణ్ణి సంతోష పెట్టలేం అందుకే ఈరోజు ముక్కలైపోయింది యసు క్రీస్తు ఏం చెప్పాడు యసు క్రీస్తు ఏం చెప్తూ వచ్చాడు మత యసు వార్త అధ్యాయము పదిహేను నుంచి ఇరవై వచ్చిన వరకు మనం చదివితే యసుక్రీస్తు ప్రవారు అబద్ధ ప్రవక్తలు గుర్చి చెప్పాడు ఏం చెప్పాడైనా గొర్రెల చర్మం వేసుకొని మీ అదొకొస్తారు వాళ్ళు తోడేళ్ళని చెబుతూ వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు అంటాడు ఏం చెప్పాడైనా వీరు మంచి వీళ్ళు చెడ్డు వీళ్ళు దేవుని సంబంధులా దయపు అపవాది సంబంధులని ఎట్లా మీరు గుర్తించాలి అనంటే వారి ఫలములను బట్టి వారి ఫలాలను బట్టి నువ్వు ప్ర నువ్వు ముండ్ల పదుల్లో దాక్ష పళ్ళు ద్రాక్ష చెట్టుకి ముండ్ల అదే రీతిగా పల్లేరు చెట్లు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్ల నేనను పల్లేరు చెట్ల నేనను అంజూరపు పండ్లను కొయ్యదురా వస్తరా కొయ్యరు కదా ముళ్ళపు ముళ్ళు చెట్లలో కొయ్యలేరు అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించను పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించను మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారు తెలుసుకుందురు చాలా స్పష్టంగా చెప్పాడు ఏం చెప్పాడు ఆయన అది ఎంత పెద్ద చెట్లో చూడకండి అది ఎంత గొప్పగా ఎంత అందంగా ఎంత సుందరంగా ఉందో అది చూడకండి ఏం చెప్పాడు దాని ఫలాన్ని చూడండి దాని ఫలాన్ని బట్టి గుర్తిరగండి దాని ఫలాన్ని బట్టి నువ్వు దాన్ని గుర్తిరగు అది ఏ చెట్టు అది ఎటువంటి చెట్టు అది ఎటువంటి స్వభావం కలిగిన చెట్టు అది మంచి చెట్టా చెడు చెట్ట ఏ చెట్టు ఫలాన్ని బట్టి చూడమన్నాడు మరి ఈరోజు దేన్ని బట్టి చూస్తున్నారు చెట్టును బట్టి చూస్తున్నారు చెట్టు అందంగా ఉంది పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది చాలా సుందరంగా ఉంది దాన్ని బట్టి చూస్తున్నారు ఆయన చూడమంది ఫలాన్ని అయితే ఈరోజు ఏం ఏం చూస్తున్నారు చెట్టును చూస్తున్నారు ఈరోజు మన కళ్ళ ముందే కనపడుతుంటాయి ను పెద్ద పెద్దంగా కేకలేసి అరుస్తు నన్ను దేవుని ఆత్మందని నువ్వు చెబుతున్నావు మరి నీలో బలహీనతలని నా కంటికి కనపడుతున్నాయి మరి నేను ఎట్లా విశ్వసించాల నీకు ద్వేషం నీ పక్కనే సంఘం నడుస్తుంటే నీకు విపరీతమైన ద్వేషం వాళ్ళ సంఘాన్ని మూయించాలను ప్రయత్నం చేస్తున్నావు పరిచరను అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నావు ఇంత ప్రయత్నాలు దేవుని పరిచరను అడ్డదొక్కాలను ప్రయత్నం చేస్తున్నావు సంఘాన్ని మూసేయాలని ప్రయత్నం చేస్తున్నావు నీకు సువార్త చెప్పటం రాదు సువార్త చెప్పలేవు సువార్త చెప్పే భారం నీకు లేదు మరలా నేను అభిషక్తుంది అంటే ఎలా నమ్మాల పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన ఆత్మను పంపించాడు ఆయన ఆత్మతో అభిషేకించాడు మనం సువార్త చెప్పడం లేదే చెప్పాలన్న భారం కూడా నీకు లేదే పైపెచ్చు అనగదొక్కడానికి ద్వేషంతో ఈ రీతిగా విరుద్ధంగా కనపడుతున్నావే నీలో నాకు మంచి ఫలాలు కనిపించడం లేదే మరి నేను అంగీకరించాలా వాక్యమేమో ఈ రీతిగా చెప్తుంది ఫలాన్ని బట్టి చూడమంటుంది మరి నిన్ను చూస్తేనేమో నువ్వు చెట్టు పెద్దగా ఉన్నావు కానీ ఫలాలు మంచిగా లేవే నేను ఎట్లా నిర్ధారించుకోవాలా సారంగా నిర్ధారించుకోవాలా నిన్ను చూసి నేను నిర్ధారించుకోవాలి చూసినే చూసి నేను ప్రభు చెప్పిన మాటను బట్టే నిర్ధారించుకోవాలి ఏసు ప్రభు చెప్పిన దాన్ని బట్టే నిర్ధారించుకోవాలి వీళ్ళు దేవుని సంబంధాలు అపవాది సంబంధాలు చెప్పడం చాలా తేలిక ఎప్పుడంటే దేవుని వాక్యానికి చోటిస్తే దేవుని ఆత్మకు చోటిస్తే అలా కాకుండా మన తలంపులు పెట్టినాం అనుకోండి మన ఆలోచనలు పెట్టినాం అనుకోండి దేవునాత్మకు చోటివ్వకుండా మనం ఆలోచన చేసినాం అనుకోండి ఎప్పటికీ గ్రహించలేం ఎప్పటికీ గ్రహించలేం కాబట్టి ఏసు ప్రభు చెప్పాడు ఫలాన్ని బట్టి చూడమన్నాడు అంతేగాని పెద్ద పెద్దగా కేకలేస్తే చూడమని చెప్పలేదు వాళ్ళు అంతమందిని ఇంతమంది నడిపిస్తే చూడమని చెప్పలేదు దేన్ని బట్టి చూడమని లేదు ప్రవచనాలు చెప్తే చూడమని లేదు అద్భుతాలు దెయ్యాల్ని వెళ్ళగొడితే చూడమని లేదు ఇవన్నీ చేస్తే కాదు చూడమని దేన్ని చూసి తెలుసుకోమన్నాడు ఫలాన్ని చూసి తెలుసుకోమన్నాడు ఏసుప్రభు చెప్పిన మాటలు ఇవన్నీ నేను అభుత్వాలు చేయలేదా స్వతలు చేయలేదా ప్రవచించలేదా దెయ్యాల్ని వెళ్ళగొట్టలేదా అంటే వీటిని బట్టి చూడకండి అన్నాడు యేసుప్రభు మీరు ఎవరో అంటే వాళ్ళు నాకు అని చెప్పి యేసుప్రభు చెప్తూ వచ్చాడు అంటే ఇవన్నీ జరుగుతున్నా కూడా నువ్వు నమ్మొద్దనే కదా యేసుప్రభు చెబుతుంది ఇవన్నీ చెబుతున్నా కూడా నువ్వు నమ్మొద్దనే కదా ఏసుప్రభు చెబుతుంది ఫలాన్ని కదా చూడమంటుంది యేసుప్రభు మరి ఫలం సరిగా లేని వారు ఫలించలేనటువంటి వారు మంచి గుణగాణాలు లేనటువంటి వారు తమ్మును తాము సమర్థించుకొని హెచ్చించుకునేటువంటి వారు వారిలో దేవుడు ఉన్నాడంటే ఎలా నమ్మాలి చూడండి ఎంతటి దారుణమైన పరిస్థితి అనంటే సంసోనికి చూడండి దేవుడు విడిచిపెట్టిన సంగతి కూడా తెలియలేదు తన అభిషేకము పోయిన సంగతి కూడా తెలియలేదు అది బహు దుఃఖకరమైన పరిస్థితి ఎందుకు దెలీలా ఒడిలో పడుకొని తన సీక్రెట్లన్నీ చెప్పుకొని తన అభిషేకాన్ని కోల్పోయాడు సంస్వరు కోల్పోయిన తర్వాత శత్రువులు వచ్చి పట్టుకుంటే పెద్ద వీరంగంలాగా లేస్తాడు పెద్ద వీరుడు లాగా కానీ ప్రభావం లేదు శక్తి లేదు ఎందుకంటే తను పొందుకున్న అభిషేకం పోగొట్టుకున్నాడు తనలో ఇంకా శక్తి ఉందనుకుంటున్నాడు చాలా దుఃఖించాల్సిన పరిస్థితి ఏంటిదంటే ఈరోజు అందరి పరిస్థితి ఇదే చాలా మంది పరిస్థితి ఇదే తమలో అభిషేకం పోయిందన్న సంగతి తెలియదు దుఃఖ దుఃఖం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మేము ఇంకా వీరులో మనకు ఏ రీతికైతే సంశోన్ అనుకుంటున్నాడో ఆ మనస్సు లేదు ఆ మనస్సు ఉంది సంశోన్ ఏ రీతికైతే నాలో ఇంకా ప్రభావం ఉంది నాకు ఇంకా శక్తి ఉందని చెప్పి లేచాడో ఎడబా దేవుడు సంగతి కూడా తెలియకుండా ఉన్నాడో ఆ స్థితిలో నేడు క్రైస్తవ్యం బతుకుతుంది ఆ స్థితిలో ఉంటే చూడండి ఎప్పటికీ కూడా మనం శక్తి పొందుకొని తిరిగి వెళ్ళలేం పశ్చాత్తాపడాలా ఏ రీతికైతే సంశోను పశ్చాత్తాపడ్డాడో ఏ రీతికైతే సంసోను తిరిగి మరలా బలాన్ని అడిగాడో ఆ అనుభవంలోనికి రావాలా నాలుగు ఇంకా ఉంది అని అనుభవంలో ఉంటే ఎప్పటికీ మనం తిరిగి బలాన్ని పొందుకోలేం ఎప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం ఎప్పటికీ శత్రువుని పడగొట్టలేం ఏ అనుభవంలోకి రావాలనంటే పశ్చాత్తాప అనుభవంలోనికి రావాలా నిజమే ప్రభావా నేను తప్పు నేను తప్పు చేసినాను నన్ను ఇప్పుడు బలపరచు ప్రభు నా తప్పులు సరి ఈ శత్రువుని అంత కొట్టడానికి కానీ ఆ అనుభవంలోనికి రావాలా పశ్చాత్తాప అనుభవంలోనికి రావాలని ఆ అనుభవంలోనికి రమ్మంటే ఎవరు వస్తారు ఎవరు రారు ఎవరు వినరు ఎవరు అంగీకరించరు ఎవరు ఒప్పుకోరు తెలీదు తమ్మును తాము హెచ్చించుకుంటారు తమ్మును తాము గర్వ ఎవరు వినరు కాబట్టి ఈ మాట చెబుతుంది ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును బహు డేంజరస్ గుణగణం మనలో ఉండకూడదు రాత్రి మనం ఆ గుణగణాన్ని విడిచిపెట్టేయాల యుహోవ ఆత్మలను పరిశోధించను ఆయనకు మనం చోటివ్వాల దావీ చేసిన ప్రార్థన మనం చేయాలి ప్రభావ నీకు వ్యతిరేకంగా నేనేం చేసినాను నీకు వ్యతిరేకంగా నేనే నడుచుకున్నాను నీ దృష్టికి ప్రభా యోగ్యమై కానీ ఏం చేశానో నేను చూపించు ప్రభా అనేటువంటి అనుభవానికి మనం రావాలి ఎంతసేపు నేను గొప్ప భక్తిపరుణ్ణి నేను యోగుని నేను దావీదుని నేను పేతురిని పౌలుని అని మనం అనుకుంటే చూడండి మనం ఎప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం నేను సుంకర్ని అనుకుంటే మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం చూడండి దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడితే పశ్చాత్తాపడిన సంసోల వల్ల మన హృదయాలు ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం పశ్చాత్తాపడ దావీదు వల్ల మనం ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం దేవుని మహింపరుస్తాం దేవుని ఘనపరుస్తాం దేవుని శత్రులందరినీ లోకంలో శత్రులందరినీ పడకూడదు అతి వారంగా మనం ముందు కాక దేవుడేటువంటి కృపను మనందరికీ అనుగ్రహించను కాక ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్దించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుమైన తండ్రి ప్రేమ కనికరము కృప కలిగిన దేవాన్ని ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ఇదిగో నాయన ఇంతవరకు అనేకమైన వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు ఇక ప్రభావ సామెతలు పదహారు రెండో పదహారు అధ్యాయం రెండో వచనంలో ఒక నేను నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును నాయన ప్రభ బహు డేంజరస్ బహు భయంకరమైనటువంటి నన్న ఆలోచన విధానం మెంటాలిటీ ప్రభావ దాని నుంచి మమ్మల్ని దూరపరచండి తండ్రి ప్రభావ నీకు లోబడుతూ ఉన్నాం సహాయపడండి కృప చూపించండి మాలో ఉన్న అవిధేయతలు దూరపరచండి మాలో ఉన్న బలహీనతలు దూరపరచండి తండ్రి ప్రభావ మీకు అవిధేకరమైనవి మీకు ఆయాసకరమైనవి అన్నిటిని దూరపరచండి తండ్రిని అయినా మీకు తగినట్లుగా మీకు ఇష్టంగా మా ప్రవర్తన బట్టి మీరు ఆనందించే వారిగా మా ప్రవర్తన బట్టి మీరు సంతోషించే వారిగా మీరు మహిం పొందేవారిగా ఆయన మమ్మల్ని లేవనెత్తమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం సహాయపడండి కృప చూపించండి కనికరించండి దయగల మా దేవా కృప కలిగిన మా తండ్రి నీ సంతోష పెట్టకుండా మేము ఈ లోకంలో ఏం చేసినది వ్యర్థమే ప్రభువ నిన్ను మహింపరచనిది ఏది చేసినా కూడా అది వ్యర్థమే ప్రభువా కాబట్టి తండ్రి మిమ్మల్ని మాత్రమే మహింపరచాలా మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలా అట్టి కృప మా అందరికీ అనుగ్రహించమని ఇంతవరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించింది మీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నీకే మహిమా ఘనతా ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థూతించి వేడుకుంటున్నాను తండ్రి ప్రజలాడ నా అందరికీ మన ప్రభేసుక్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకి సదాకాలం తోడేంటి నడిపించిన గాక ఆమె